సంకీర్తన సంఖ్య నలభై ఎనిమిది నాకు బూడిదలో హోమమై పోయెన్ కాలము ఇదే మేలై అడినా కది మేలైయడినని కదిసిన ఆశచే కడవలేక ఎదురు చూచి చూచి ఎలయించి ఎలయించి పొదచాటు మృగమైపోయేన్ ఇంతట తీరడి దుఃఖమంతట తీరడినని వింత చింతయు వింతవగలచే వేగివేగింతయువేదనల చిక్కువడచు అగ్నిపొంతనున్న వెన్నయ్య పోయే కాలము ఇక్కడ సుఖము నా నాకక్కడ సుఖం బని ఎక్కడికైనా నూరకేగి ఏ గక్కన శ్రీ తిరువెంకటపతి కానక ఉక్కిటి పురాణమైపోయే కాలము